ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నిత్య జీవితంలో ఉపయోగపడేటటువంటి కార్యక్రమాల గురించి మనం ఈ కార్య ఇది ఏర్పాటు చేసుకున్నాం ఈ ప్రసంగాలని వీడియోలని ఇవాళ శాస్త్ర ప్రయోగాలు ఎలా జరుగుతాయని కొంచెం ఛాయామాత్రంగా తెలుసుకుందాం ఒక మందు కనిపెట్టారు ఆ మందు ఏ జబ్బుకు పనిచేస్తుంది ఎంత మోతాదులో వాడాలి ఎంతవరకు సురక్షితమైనటువంటిది దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా ఏ వయసు వాళ్ళకైనా వాడచ్చా వాడకూడదా ఎంత మోతాదులో వాడాలి అనేటటువంటిది వైద్య రంగంలో పరిశోధనలు జరుగుతూ ఒక కొత్త మందు కనుక్కున్నారనుకోండి ముందు దాన్ని జంతువుల మీద ప్రయోగం చేసి వాడతారు ఇది సురక్షితమైందైనా కాదా అని జంతువులంటే ఎలుకలు గినియాపిక్స్ అని ఉంటాయి మన పందికొక్కుల్లాగా గినియాపిక్స్ తర్వాత కుందేళ్ళు ఇటువంటి వాటి మీద ప్రయోగం చేస్తారు ఎందుకంటే వీటిని ఉత్పత్తి చేయటం చాలా సులభం ఒక ఎలుక ద్వారా సంవత్సరానికి రెండు వందల ఎలుకలను పుట్టించవచ్చు అవి ఎట్లాగా ఒక్కోసారి ఐదు ఆరు పిల్లలను మళ్ళీ మూడు నెలలకే ఈ ఐదు గెలిసి ఒక్కొక్కటి గోడ పెరుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ల్యాబ్లో పోషించటం సులభం పరిశీలించడం సులభం ప్రమాదం లేనటువంటిది కాబట్టి ఎలుకలతో ప్రయోగం చేసి ఆ ఎలుకలకు ఒక డోసు ఇస్తే రోజు ఆకలి అయ్యేసరికి లేచి అటు ఇటు తిరిగేటటువంటి తిరగకుండా మొత్తుగా అలా పడుకొని ఉన్నాయనుకోండి దాన్ని పరిశీలిస్తారు ఒకే ఇది మొత్తుగా పనిచేస్తే ప్రభావం ఉంటుంది అది నిజమైన ఎంత డోసులో ఇస్తే బా పనిచేస్తుంది అని ఇటువంటి అన్నీ అధ్యయనం చేయడానికి జంతువులను వాడతారు అట్లాగే ఆ దశ దాటిపోయిన తర్వాత పొట్టేళ్ళు మేకలు కుక్కలు ఇటువంటి కొంచెం పెద్ద జంతువుల మీద వాడతారు అవి కూడా సక్సెస్ అయిపోయి ఆ పరిశోధన సేఫైన మనుషుల మీద వాడటానికి అనుకున్నప్పుడు మనుషులమైన వాళ్ళకి తెలియజేసి మీకు ఈ మందు పరీక్ష చేస్తున్నాము అని ఎంత డోసులో ఇవ్వాలి అని చేయటాని కోసం ఒక ముప్పై మంది డాక్టర్లని వై రోగులను తీసుకున్నారనుకో రోగులు కాదు వ్యక్తుల్ని అందులో పదిహేను మందికి ఏమో మందు ఇచ్చారు ఓ పదిహేను తక్కువ డోసు ఇచ్చారు ఇలా చేయటం వల్ల ఎంత డోసులో పనిచేస్తుంది ఇది ఇట్లాంటి పరిశోధనలు తెలుస్తూ ఉంటాయి ఈ పరిశోధన శాస్త్రజ్ఞుడు రుజువు చూసేటంత వరకు కూడా నమ్మకానికి అవకాశం లేదు ఇక్కడ తను ప్రత్యక్షంగా చూపించాలి మరొకళ్ళకి కూడా ఇదిగో నేను చేశాను అని మళ్ళీ అవసరమైతే మీరు రిపీట్ చేసుకోండి అంత ప్రామాణికంగా ఉంటాయి శాస్త్ర ప్రయోగాలు ఎలా జరుగుతుందని ఊహకు అందవు కొన్ని చేయడానికి కూడా కానీ శాస్త్రవేత్తలకు మాత్రం వాళ్ళకి అందుతూ ఉంటాయి ఒక ఆలోచన వస్తుంది ఆలోచనని ఎలా ప్రయోగం చేయాలి చేస్తారు మనకు హైదరాబాదులో రాస్ అనేటటువంటి డాక్టర్ ఆయన మలేరియా గురించి పరిశోధన చేసేవాడు మున్సిపల్ అధికారి కార్పొరేషన్ అధికారి ఆయన ఈ మలేరియా ఎట్లా వస్తుందంటే అంతకు మునుపు గాలి చెడ్డ గాలి వల్ల వస్తుంది అని అన్ని దేశాల్లో అనుకునేవాళ్ళు చిత్తడి నేలలో బురద బురదగా ఉండేటటువంటి నేల గుంటలు ఇటువంటి ఉన్న చోట మలేరియా వస్తుంది కాబట్టి ఇది మాల్ ఎయిర్ మాల్ అంటే బ్యాడ్ బ్యాడ్ ఎయిర్ వల్ల వచ్చేటటువంటి జబ్బు కాబట్టి దీన్ని మలేరియా అని పెట్టే అనుకున్నారు అది చాలా సంవత్సరాల పాటు అట్లాగే అనుకుంటూ ఉన్నారు ఈయన రాస్ హైదరాబాదులో డాక్టర్గా ఉంటూ అసిస్టెంట్స్ తోటి ఇవి దోమల వల్ల వ్యాపిస్తుందా లేదా కనుక్కోవాలి రుజువు చేయాలి అని చెప్పి రాత్రిపూట ఆ దోమలు యాక్టివ్గా ఉండేటప్పుడు వెళ్ళి వలతోటి వలంటే జలెళ్ళంటి దాంట్లో ఆ దోమలు పట్టుకొని ఇక్కడ తీసుకొచ్చే ల్యాబ్లో ఒక్కొక్క టెస్ట్ ట్యూబ్ పరీక్ష నాళికలో ఒక్కొక్క దోమను వేసి ఆ దోమ బైక్ బయటికి రాకుండా పల్సను జల్లేడలాంటి దాన్ని గుడ్డను అక్కడ కట్టేసేవాళ్ళు అంటే గాలి పోవటానికి వీలు అవుతుంది చచ్చిపోదు కానీ అలాగే అది తొండంతో కొట్టాలంటే కుట్టడానికి వీలుగా ఉండేటటువంటి రంధ్రాలు ఉంటాయి దానికి అటువంటి గుడ్డ చుట్టేసి దీన్ని మలేరియా జబ్బు చలిజ్వరంతో బాధపడుతూ ఉన్నటువంటి రోగి దగ్గరికి తీసుకెళ్ళి ఈ టెస్ట్ ట్యూబ్ని అతని శరీరం మీద అలాగే పెట్టి దోమ దాని ఆకలి కోసం అలా వల్ల తొండం లోపలికి పోనిచ్చి రోగి శరీరంలోకి అక్కడ రక్తం తాగేసాయి అట్లా తీసుకెళ్ళినటువంటి కొన్ని వందల టెస్ట్ ట్యూబుల్ని అక్కడ పెట్టుకొని వీటిని ఒక రోజు తర్వాత కొన్నిటిని చంపేసి మైక్రోస్కోప్లో పరీక్షించేవాళ్ళు పరీక్షిస్తే ఒక రోజులో ఏమి కనపడకపోవచ్చు కానీ రెండో రోజు అట్లా అయ్యేసరికి వాటి శరీరంలో రక్తంలో మలేరియా క్రిములు ఉన్నాయి అంటే దోమ తనకు మలేరియా క్రిములు తీసుకుంది తన శరీరంలో ఉన్నాయి ఇది మళ్ళీ ఇంకొకళ్ళు కుడితే అక్కడికి వెళ్తున్నాయి అంటే దోమలు వాటికి అయ్యా మలేరియాని సృష్టించడం లేదు కానీ ఒక చోట నుంచి మరొక చోటకు వ్యాధిని చేరవేస్తున్నాయి ట్రాన్స్మిట్ చేస్తున్నాయి అనేది ఆయన ప్రూవ్ చేసాడు అట్లాగే తర్వాత దోమల వల్ల వ్యాపించేటటువంటి వ్యాధులు మిగతా ఏమున్నాయి వీటన్నిటిని కూడా ఇట్లా పరిశోధన చేస్తూ ఉంటారు దోమలు కొన్ని దోమల వల్ల రాదు కానీ దోమల వల్ల వస్తామనుకున్నారు ఇవి దోమల వల్ల రాదు వ్యాపించవు పరిశోధనల వల్ల తెలుసుకున్నారు ఎయిడ్స్ ఉందనుకోండి ఎయిడ్స్ దోమల వల్ల వ్యాపించదు ఎట్లా తెలిసిందంటే హెచ్ఐవి ఇన్ఫెక్ట్ అయినటువంటి రోగులకి ఈ దోమల్ని కుట్టించి ఆ దోమల్లో శరీరంలో హెచ్ఐవి ఎన్నాళ్ళన్నో పెరగటంలా కాబట్టి ఇది వ్యాప్తి చెందదు అని కనుక్కున్నారు ఇట్లా పరిశోధనల వల్ల మానవుడి ప్రగతి వెళ్తూ ఉంటుంది ముందుకి కొన్ని జంతువులను తీసుకుంటారు వా వాటిలో చాలా ప్రత్యేకమైన లక్షణాలు కలిగినటువంటి ప్రాణి మీకు తెలుసు అది ఒక పెద్ద ఆర్టిస్ట్ అన్నమాట పుట్టుకతోటే సహజంగా దానికి వచ్చినటువంటి లక్షణం ఏంటంటే నైపుణ్యం వల అల్లేస్తుంది గూడు గడుతుంది ఆ గూడు నాలుగు పక్కల నుంచి కూడా ఒక ఆధారం చూసుకుంటుంది ఒక దాని దగ్గర నుంచి ఇంకో దాని దగ్గరికి వెళుతుంది అన్నీ కలుపుతుంది మళ్ళీ చిన్న చిన్న వృత్తాల్లో భాగాలుగా చేసుకుంటుంది ఒక ఎనిమిది భాగాలు పది భాగాలుగా చేసుకొని అలా వెళ్ళటం అలా వెళ్ళటం అలా అలా ఎట్లాగా వెళ్ళేసి మీరు ఒక పది గంట ఒక గంట రెండు గంటల తర్వాతనో మూడు గంటల తర్వాత చూస్తే ఆ వల తయారై ఉంటుంది ఎందుకు పురుగులు వెళ్తా వెళ్తా దాంట్లో కనుక వాళ్ళు తెచ్చిక్కుపోతాయి రాలేవాయి అప్పుడు ఇవి ఇల్లు పట్టుకొని దాన్ని తినేస్తుంది అన్నమాట దాన్ని రక్తం తాగి అది దానికి సహజంగా ఉన్నటువంటి సాలెడ్ సాలేపురుగుకి చాతుర్యం నైపుణ్యం అన్నమాట వీళ్ళు ప్ర శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే ఒక కాఫీలో కొంచెం ఉత్తేజకరమైనటువంటిది ఉంటుంది అని మనం అందరం తాగుతున్నాం రోజు నాలుగు సార్లు ఐదు సార్లు నిద్రపోయి లేవగానే కాఫీ తాగటం ఇట్లా చేస్తూ ఉంటాం ఇది ఎంతవరకు కరెక్టు కనుక్కోవాలని చెప్పి శాస్త్రవేత్తలు ఏం చేశారంటే డె కేజీలు మా బొరువు ఉన్నటువంటి మనిషి ఒక కప్పు కాఫీ తాగితే హుషారుగా ఫీల్ అవుతున్నాడు కాబట్టి ఇక్కడ రెండు గ్రాములో మూడు గ్రాములో బరువు ఉన్నటువంటి కొంచెం కాఫీ తాగిద్దాం ఎన్ని ఈ ప్రపోర్షనేట్గా నిష్పత్తి ప్రకారం ఒక్క చుక్క కానీ చుక్కలో కాఫీ దానికి దాన్ని పట్టుకొని దాన్ని నోట్లో వేస్తారు చుక్క తాగిస్తారు తాగిన తర్వాత ఇది ఇక్కడ పరిశోధనలో ఏం చే చూస్తారంటే అది అంతకుముందు పాలినటువంటి గూడుని కెమెరాతో ఫోటో తీశారు కాఫీ తాగిన తర్వాత మరో చోటకు మారిస్తే అక్కడ గూడు కడుతుంది దాన్ని పరిశీలించారు ఎట్లా అంటే అంతకుముందు ఎంత నూలును తయారు చేసింది అది వచ్చినటువంటి దాని బరువు ఉంటుంది కదా ఎన్ని మైక్రోగ్రామ్స్ ఎంత ఉంటుంది కాఫీ తాగిన తర్వాత అంతకంటే ఉత్పత్తి ఎక్కువైంది బరువు అది తీసినటువంటిది అంతకు మునుపు ఒక గ్రాము ఉంటే ఇక్కడ ఒకటి పాయింట్ అట్లా వచ్చింది ఉదాహరణకు చెప్తున్నాను అర్థం కావడం కోసం అది ఖచ్చితంగా ఫిగర్స్ కాదు మొత్తం మీద కాఫీ తాగిన తర్వాత యాక్టివిటీ ఎక్కువైంది చురుకుదనం ఎక్కువైంది కాబట్టి ఒక గ్రాముని ట్వంటీ పర్సెంట్ అట్లా ఎక్కువ శాతం ఉత్పత్తిని సాధించింది అనేది రుజువు చేశారు అయితే చేసినటువంటి అది పెట్టినటువంటి అల్లిన గూడును చూస్తే మొదటి దాంట్లో ఒక ప్యాట్రన్ అంత క్రమంగా ఉంటుంది ఇక్కడ ప్యాట్రన్ క్రమ పద్ధతి లేదు డిజైన్ రాదు అంటే కాఫీ చురుకుదనం కలిగించినప్పటికీ మెదడులో పనిచేసేటటువంటి ఆ క్రియాశీలతమైనటువంటిది సహజంగా ఉన్నటువంటి లక్షణాలని పోగొట్టుకున్నది అని ముందు కాఫీ తాక్క ముందు ఉన్నటువంటి అల్లిన గూడిది ఇది కాఫీ తా తాగిన తర్వాత అల్లినటువంటి గూడిది అని రెండు సైంటిస్టులు అక్కడ ఫోటోలు తీసి పెట్టారు అంటే ఇది మన మనుషుల మీద చేయాలంటే ప్రయోగం చాలా శ్రమ అవుతుంది అయినప్పటికీ చేసిన వేరే ప్రయోగాలు ఉంటాయి అనుకోండి ఇది ఇలాంటి ప్రయోగం ఒకటి అలాగే ఇప్పుడు మనం ఈ మధ్య డ్రగ్స్ డ్రగ్స్ అనే పేరు ఎక్కువగా ఉంటున్నాం అంతకు అంటే కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అని మందుల షాపుల దగ్గర రాసుకునేవాళ్ళు కెమికల్స్ని కెమికల్ మెడిసిన్స్ని డ్రగ్స్ అని కూడా అంటారు కాబట్టి కెమిస్ట్ అని డ్రగ్గిస్ట్ అని పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు మన డ్రగ్ అంటే ఔషధాలు మాత్రమే కాదు మాదక ద్రవ్యాలను డ్రగ్స్ అంటారు అంటే మనిషికి హాని కలిగించేటటువంటివి ఈ డ్రగ్స్ అనేటటువంటి వాటిలో ప్రయోగాలు వాటి మీద కూడా చేశారు ఈ సాలి మీద వాటి కూడా ఎట్లా ప్రభావం ఉంది ఏది మరిచివాన గంజాయి ఇట్లాంటి మరిచివాన ఇవన్నిటిలో కూడా వీటి వల్ల ఇంకా కెమికల్ డ్రగ్స్ వల్ల వచ్చేటటువంటి ప్రభావం ఎట్లా ఉంటుందని పరిశోధనలు చేశారు అలాగే వాటిలో కూడా మొత్తు ప్రభావం ఉండి శాలిపొరుగు సరిగా అలలేకపోవటం అట్లా జరిగింది విద్యార్థుల మీద ఒకే క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని ఒక ముప్పై మందిని ఒక మీటింగ్ కోసం పిలిచి వచ్చినప్పుడు ఒక పది మందికి ఒక గ్రాము మత్తు మందు కలిపినటువంటి బి మందుని ఒకొక్క బిస్కెట్లో పెట్టిచ్చారు పది మందికి ఏమో ఒక గ్రాము ఇచ్చారు పది మందికి ఏమో అసలు ఏమి ఇవ్వల పది మందికి ఏమో రెండు గ్రాములు ఇచ్చారు అది వాళ్ళకి తెలియకుండానే ఆ బిస్కెట్ ఎవరికి ఇదిద్దామనే పైన ప్యాకెట్లో వేసుకొని నంబరు అది తర్వాత స్టడీ చేస్తారు ఎట్లాగంటే వీళ్ళందరూ కలుస్తారు లోపలికి వెళ్తారు వెళ్ళి మా మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ముందు ఇది ఇవ్వబోయే ముందుగా వీళ్ళకున్నటువంటి జ్ఞాపక ఎంత అని పరిశీలిస్తారు అందరినీ ఎన్ని మార్కులు వస్తాయి గజ్బీజ్ గజ్బీజ్గా అంకెలు అంకెలు ఇచ్చేసి అందులో ఎన్ని అంకెలు గుర్తుపెట్టుకోగలుగుతారని లెక్కేశారు ముందు అందరికీ ఎంత స్కోర్ వచ్చిందో అక్కడ పెట్టారు ఆ తర్వాత ఈ రెండు గంటలు అయిపోయిన తర్వాత అందరికి వెళ్ళబోయే మీటింగ్ అయిపోయి వెళ్ళబోయే ముందుగా మళ్ళీ ఒకసారి అంకెలు పట్టికలిచ్చారు గుర్తు జ్ఞాపక శక్తి ఎంత ఉంది అని తెలుసుకోవడానికి పరీక్ష పెట్టారు ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కూడా ఎవరికి వన్ గ్రామ్ ఇచ్చారో ఎవరికి రెండు గ్రాములు ఇచ్చారో ఎవరికి మందు ఇవ్వలేదో ఎవరికి తెలియదు ప్రయోగం చేసేవాళ్ళకి కూడా తెలియదు దీన్ని ఏమంటారంటే డబుల్ బ్లైండ్ స్టడీ అంటారు ఒక తీసుకునే వాళ్ళకే తెలియకపోతే సింగిల్ బ్లైండ్ స్టడీ ఇచ్చేవాళ్ళకి తెలుసు ఎవరికేది ఇస్తుంది కానీ డబుల్ బ్లైండ్ స్టడీ వల్ల ఎవరికేది తీసుకుని తెలియదు ఆ తర్వాత మొదటిదానికి చివరిదానికి ఎవరెవరిలో ఎంత మార్పు వచ్చింది అస్సలు ఏమీ మందు డ్రగ్లే తీసుకునేటువంటి వాళ్ళకి నార్మల్గానే ఉంది జ్ఞాపక శక్తి ముందు డెబ్బై ఐదు శాతం వస్తే తర్వాత కూడా డెబ్బై ఐదు డెబ్భై ఎనభై ఆ ఉంది కానీ ఒక గ్రాము తీసుకున్నటువంటి వాళ్ళలో జ్ఞాపక బాగా తగ్గిపోయింది రెండు గ్రాములు తీసుకున్నటువంటి వాళ్ళలో ఇంకా తగ్గింది మొదటికి ఇప్పటికీ తేడా చూసి దీనివల్ల మరి జవాన అనేటటువంటిది ప్రమాదకరమైంది ఇది జ్ఞాపక మీద ప్రభావం చూపిస్తుంది అని చెప్పారు తర్వాత తర్వాత తేలినటువంటి స్టడీస్లో ఇంకా ఏంటంటే ఇది మనిషి ఆలోచన విధానం కనిపించేది ఇవన్నీ వాస్తవంగా ఉంటుంది మెదడు అంచనా వేసుకుంటుంది ఎదురుగా ఒక శబ్దాన్ని బట్టి అక్కడ ఏది వస్తుంది ఆకుల మీద పోము నడిచి వెళ్తూ ఉంటే గలగల శబ్దాన్ని గుర్తుపడతాం మనం గజ్జల చవడ పడుతుంటే ఎవరో ఆడమనిషి వస్తుంది అనుకుంటాం ఇవన్నీ గ్రహించగలిగినటువంటి శక్తి ఉంటుంది సాధారణంగా మన మీద మనకి నమ్మకం లేనటువంటి వాళ్ళకి ఒక అవిశ్వాసం ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నప్పుడు తన మీద తనకి తక్కువ అభిప్రాయం ఉంటుంది అటువంటి వాళ్ళకి ఈ డ్రగ్స్ కనుక అలవాటు అయితే అది తీసుకున్న తర్వాత కొంతసేపు అది ఇది మర్చిపోతాడు నెగిటివ్ ఫీలింగ్స్ అనేటటువంటి అతనిలో తగ్గిపోయి కాసేపు బాగుంటుంది ఇది శరీరంలోకి వెళ్ళగానే ఒక పని చేయటం ఒక గంట సుమారుగా అయ్యేసరికి ఇది మ్యాక్సిమం రక్తంలో కలిసిపోయి అది అక్కడ కొన్ని గంటలు అలాగే స్థిరంగా ఉండి ఆ తర్వాత తగ్గిపోతాయి ఈ తీసుకున్నటువంటి వ్యక్తికి ఈ కొన్ని గంటలు కూడా తన యొక్క లోపాలని నెగిటివ్ ఫీలింగ్స్ని అన్నిటినీ చేస్తుంది మందు ఒక్కసారిగా తగ్గిపోయేసరికి ఏంటి నేను ఈ రెండు గంటలు చాలా హ్యాపీగా ఉన్నానే ఇప్పుడు మళ్ళీ ఇట్లా వచ్చేసింది ఏంటి అని తన పూర్వస్థితి వచ్చేస్తుంది అనుకొని అదేదో మంచి స్థితిలో ఉన్నాను నేను నాకు ఆస్తితే స్థితే కావాలని చెప్పి మళ్ళీ డ్రగ్ తీసుకుంటాడు అదే మందు అట్లా కొన్నాళ్ళు పనిచేస్తుంది ఆ డోసులోనే పనిచేస్తుంది కానీ తర్వాత డోసు పెంచుకోవాల్సి ఉంటుంది డోసు పెంచకపోతే నీ శరీరం అలవాటు పడిపోయి అది చాలదు ఒకే మనిషి ఒకే మందు అయినప్పటికీ దానికి అలవాటు పడిపోయి అలా ఎక్కువ మందు తీసుకోవాల్సి వస్తుంది ఎక్కువయ్యే కొంది ప్రభావం ఎక్కువ ఉంటుంది ఎక్కువయ్యే కొంది మనిషికి భ్రమ అనేటటువంటిది ఏర్పడుతుంటుంది కలుగుతుంటుంది భ్రమ అంటే అక్కడ ఎదురుగా ఎవరో వెళతాయిద్దరు మాట్లాడుకుంటారు అనుకోండి వీళ్ళిద్దరు నన్ను గురించే మాట్లాడుకుంటున్నారు నన్నే ఏదో చేయటానికి వచ్చారు వీళ్ళు అని మనుషులు ఉన్నారు అక్కడ మాట్లాడుకుంటున్నారు కానీ అది నిన్ను గురించి కాదు నువ్వు నిన్ను గురించి అనుకుంటున్నావు ఇది ఇల్ అంటారు ఏదో ఒక వస్తువు ఉంది దాన్ని ఇంకొకదానికే నువ్వు అనుకుంటున్నావు ఎక్కడో చప్పుడు అవుతుంది అనుకోండి చేతిలో ఏదో ఉంది వీడు చాకు ఉంది అదుగో ఆ చాకు నన్ను పొడవటానికే వస్తున్నాడు అని భ్రమలకి క్రియేట్ అవుతూ ఉంటాయి వాళ్ళకి ఇంకా ఎక్కువైపోతే హాలిసినేషన్ అంటారు ఇంతకు మునుపు కొంతవరకు నయం ఏదో ఉంటే ఇంకో దాన్ని అనుకుంటున్నాడు ఇక్కడ ఎవరూ లేకుండానే ఇంట్లో ఉంటాడు ఒక్కడే పండుకుంటాడు పండుకుంటూ తలుపులన్నీ వేసుకొని పండుకుంటాడు తెల్లవారగానే లేచి నాన్ను ఎవరో చంపడానికి వచ్చారు ఇద్దరు మనుషులు వచ్చారు కత్తులు తీసుకొని వచ్చారు ఒకడు పొడవు పోయాడు అని ఇట్లా చెప్తూ ఉంటాడు ఇంట్లో కుటుంబంలో మనుషులు ఉన్నారు చుట్టూతూ ఉన్నారు ఎక్కడ ఏమీ ఉండదు అంటే భ్రమ ఇది పరాకాష్ఠ అనమాట ఈ స్థాయికి వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్కి రావటం కష్టం డిపెండెన్సీ పెరిగిపోద్ది అది లేకుండా ఉండలేనటువంటి స్థితి బానిసైపోతాడు దానికి నేను ఇస్తాను నీకు ఒక ప్యాకెట్ మందు అని ఏ పనైనా చేయటానికి సిద్ధం అవుతాడు విచక్షణ జ్ఞానం అనేటటువంటిది కోల్పోతాడు ఇట్లా చేయటానికి నల్లమందు ఉండేది ఒకటి అది గసగసాలు మనం చూస్తాం కదా అవి కాయ నుంచి ఆ కాయ పాకానికి వచ్చిన తర్వాత దాని మీద గీతలు పెడితే దాంట్లో పాలు బయటకు వచ్చేసి నల్ల వస్తాయి ఆ నల్ల నుంచి తయారయ్యేటటువంటి డ్రగ్స్ చాలా ఉన్నాయి ఇంతకుమునుపు ఔషధానికి వాడేటటువంటిది కూడా రోగులు నొప్పిని తగ్గించడానికి మార్ఫియా అనేటటువంటి మందు దాని నుంచి తయారు చేసేవాళ్ళు ఆ తర్వాత అనేకమైనటువంటి మాదక ఇవన్నీ హ్యాబిట్ ఫార్మింగు తనకి ఆరోగ్యానికి హానికరమైంది దీర్ఘకాలంగా ప్రభావం చూపాయి ఇప్పుడు వస్తున్నటువంటి కొత్తవి ఈ మరిజువాన వాటి నుంచి ఆకులను నేరుగా తాగేటటువంటి వాళ్ళు ఈ సన్యాసులు వాళ్ళు కూర్చొని ఒక రౌండ్ లాగా పది మంది కూర్చొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దమ్ములాగటం అది పక్కన వాళ్ళకి ఇలా చేర్చడం అది ఒక దశలు దశలుగా గాలిలో తేలిపోతున్నటువంటి ఫీలింగ్స్ తోటి ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడు యువతరాన్ని అతి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దవాళ్ళ మీద ఉంది ఆ స్టేజ్కి వచ్చేసి మీరు గనక డ్రగ్స్కి ప్రతిరోజు అది లేకుండా ఉండలేని స్థితికి వస్తే మిమ్మల్ని కాపాడగలిగింది మెడికల్ సెంటర్ ఒకటి తీసుకెళ్ళి కౌన్సిలింగ్కి వెళ్ళి వాళ్ళ సలహాలు ఇప్పించాలి వాళ్ళు కూడా క్రమంగా డోసు తగ్గిస్తూ సపోర్ట్ చేస్తూ చాలా సమయంతో కూడినటువంటిది చాలా ఆర్థికంగా కూడా శ్రమతో కూడినటువంటి పని ఇది కాబట్టి మొక్క వంగకకము పెద్దదైపోయి వంగటానికి వీలు స్థితిలో ఉన్నప్పుడే కాకుండా మానుగా ఉంచలేం కదా అందుకని మొక్కగానే ఉంచడానికి ప్రయత్నం చేయాలి ఇది డ్రగ్స్ అంటే సమాజాన్ని ఏ రకంగా నాశనం చేస్తుంది వయసులో ప్రొడక్టివ్ ఏజ్లో ఉత్పాదన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు పనికి రాకుండా పోతున్నారంటే మనం చాలా సమస్యగా ఉంది ఇది ముఖ్యంగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు పిల్లల్ని పట్టించుకోకపోవటం వాళ్ళ వక్రమార్గాలు పట్టడం జరుగుతుంది ఇది డ్రగ్స్ గురించినటువంటిది తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త నమస్కారం